ీ గురుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయం నమామిభవత్కరంకరం అవిభక్త భూత విభక్తమి స్థితం భూతభర్తృచతజ్ఞేయ గ్రసిష్ణు ప్రభవిష్ణు చప్పుడు మానవులు తెలుసుకునేటువంటి పద్ధతి రెండు రకాలుగా ఉన్నది ఒకటి తత్వము ఒకటి అయి ఉండగా ఏకము అయి ఉండగా దాని ముందు బహుత్వమును ఆరోపించుట అది అజ్ఞానము తో ఉండే దృష్టి చాలా స్థూలమైన దృష్టి ఆ దృష్టి వలన అటువంటి దృష్టి వలన మనిషి ఆ సత్య వస్తువును తెలుసుకోలేకపోతుంది ఉదాహరణకి మనం లోకంలో చూస్తాము మీకు రెండు దృష్టాంతాలు చెప్తా లోకంలో మనకి తెలుసుకోబుతుంది ఎలాగంటే బంగారుపు ఆభరణాలను చూసి ఆ నానాత్వం చేత ప్రలోభితులై జనులు అనేకములైన ఇక్కట్లు పడుతూ ఉంటారు మామూలుగా కుటుంబాలలో ఈ బంగారం పెట్టేంతటి కలహము ఉంది దేనివల్ల కాదు ఆఖరికి తల్లి కొడుకుల మధ్య కూడా బంగారం మూలంగా కలహాలు వస్తాయి బంగారం అంటే ఏమిటి ఏం చేస్తారు ఆభరణాలే ఈ ఆభరణాల దృష్టి ఎలా ఉంటుందంటే నాకేమో కన్ కాసుల పేరు ఉంది కానీ కంటే లేదని కంటే ఉంది కానీ నెక్లెస్ లేదని నెక్లెస్ ఉంది కానీ లేకపోతే కంకణములు లేవని మరొకటి లేదని మరొకటి లేదని ఇంత బంగారం అని అంత బంగారం అని అసలు మనం పుట్టింది బంగారం పెట్టుకోవడానికే అన్నట్టుగా బంగారం కొనుక్కొని దాచిపెట్టుకుని దాన్ని పెట్టుకుంటూ ఉండడం దీనికోసమే మన మానవ జన్మ వచ్చిందన్నట్టుగా జనులు ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా మేము సాంప్రదాయ కుటుంబాల వాళ్ళ వదుకునే వాళ్ళలో ఈ పిచ్చి మరింత ఎక్కువ కొంచెం ఆధునికమైన దృష్టికోణం గల వాళ్ళు ఇంత పిచ్చిగా ఉన్నారు ఇప్పుడు కోకా కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన ఇండియన్ అమ్మాయి అది నడలో ఒక చిన్న గొలుసు సన్నటి గొలుసు ఒకటి వేసుకుని ఉంటుంది అంతే బంగారం పెట్టుకుంటుందండి అంతకంటే ఇంకేముండదు అలాగే స్మృతి ఇరానీ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మెడలో చిన్న గొలుసు ఒక్కటే ఉంటుంది ఇంకంతకంటే బంగారం ఏముండదు అలా సింపుల్గా ఉంటారు బంగారం పెట్టుకుంటారు కానీ కొద్దిగా పెట్టుకుంటారు ఈ బంగారపు ఆభరణాల వ్యామోహం ఎంత ఎక్కువ అంటే జనంలో ఆ వ్యామోహానికి మూలం ఇవ్వటం మీరు ఆలోచించారా మూలమేమంటే ఇదంతా బంగారమే అనే ఏకత్వ దర్శనం లేకపోవడమే మూలం ఇవి కనపడడానికి అనేకములుగా ఉన్నా పేర్లను బట్టి ఇది నెక్లెస్లు ఇవి కర్ణాభరణములు ఇవి హస్తాభరణములు అని వేరు వేరు పేర్లతోటి చలామణిలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఒకే బంగారము అనే ఏకత్వ దర్శనము లేకపోవడం చేతనే కేవలం బంగారపు ఆభరణాలు కొనుక్కోవడం కోసమని ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి రావడం అనే అంత పిచ్చిచ్చి కూడా జనాలు వడగడుతూ ఉంటారు కారణం ఏకమునందు అనేకములు దర్శిస్తూ ఉండడం అది ఏకమ అలగదు అది ఏకమై ఉండగా అనేకమే సత్యం భ్రమలో ఉండడం ఈ భ్రమకు ఇటువంటి దృష్టికి స్థూల దృష్టి అని పేరు చాలా స్థూలమైన దృష్టి ఈ దృష్టి కొద్దిగా అమ్మాయిలకు ఉండడంలో కొంత శోభ కలదు ఇదో అమ్మాయిలు ఉన్న తర్వాత మన సంస్కృతి అలా ఉన్నది దేవీ దేవతలు కూడా ఆభరణాలు పెట్టుకున్నట్టుగా వర్ణించి కూర్చోబెట్టారు అటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కార బలం చేత మనకు ఆచార వ్యవహారాలను ఏదో కొద్దిగా అమ్మాయిలు ఉన్న తర్వాత ముక్కుకి చెవికి మెడకి ఏదో కొద్దిగా పెట్టుకోవడం అన్నది ఒక శోభ అంతవరకు బాగుంది కానీ అది ఒక వ్యామోహం స్థాయికి చేరుకోవటం ఉన్నది చాలా పెద్ద దురదృష్టకరమైన విషయం ఇప్పుడు నేను సోషల్ రిఫారం గురించి మాట్లాడటం లేదు నేను ఏమంటున్నానంటే ఈ వ్యామోహమునకు మూలమేమి అని నేను పరిశీలిస్తున్నా ఒక ఫిలాసఫర్గా ఈ సమాజంలో ఉండేటువంటి వ్యామోహమునకు మూలము ఏది ఫిలాసఫర్స్ ఎలా చూస్తారంటే మనిషి ఆలోచించే విధానాన్ని బట్టి మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది క్రతుమయ పురుష మనిషి అన్నవాడు వాడి ఆలోచనా శైలి చేత నడిపించబడుతూ ఉంటాడు ఆ ఆలోచనలో కనుక కల్తీ ఉన్నట్లయితే జీవితం అంతా కూడా తప్పుదారనిపోతూ ఉంటుంది ఈ బంగారపు ఆభరణాల మీద వ్యామోహమునకు హేతువు ఏమనగా ఈ ఆభరణములన్నీ వాస్తవములో నామరూపాత్మకములు కాబట్టి అసత్యములు బంగారం ఒక్కటి సత్యము అనే మౌలికమైన ఏకత్వాన్ని గుర్తించలేకపోవడమే ఈ వ్యామోహానికి కారణం నేను ఇందాక మనం చేసినట్టు అమ్మాయిల్లో కొద్దిగా మాత్రం బంగారం పెట్టుకోవాలనే ఆకాంక్ష ఉండడం తప్పు కాదు అబ్బాయిలు కూడా బంగారం పెట్టుకోవడం అనేది చాలా విడ్డూరం ఏదో పేరుతో బంగారాన్ని ధరించడం అబ్బాయిలు కొని ఏదో సంసారంలో ఏదో ఏదో సాధు సంతులు బంగారాన్ని ధరించడం అన్నిటికంటే విడ్డూరమైన విషయం అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు శాస్త్రంతులు తమ దగ్గర ఏదైనా బంగారం అనుకోని విధంగా పోగపడితే దాన్ని ఆ అమ్మాయిలకి ఇచ్చేసేయాలి తప్ప దాన్ని అలా అట్టి పెట్టుకుని ఏదో పేరుతో మాల బంగారంలో పెట్టుకున్నానని శివుడికి లింగానికి బంగారపు తొడుగు వేయించానని ఇటువంటి పేర్లు పెట్టి ఆ బంగారపు వ్యామోహంలో ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ పరిణామం అలా ఎందుకు వచ్చింది అంటే ఒకే ఒక కారణం నామరూపముల వ్యామోహములో పడి నామరూపములు సత్యము కావు అని తెలుసుకోలేక ఈ నామరూపములన్నింటి ఎందు ఉన్న తత్వము బంగారమనే ఒక్కటియే అనే మౌలికమైన సత్యాన్ని తెలుసుకోలేకపోవడం చేత ఈ వ్యామోహంలో సమాజం పోతూ ఉంటుంది మీకు ఒక దృష్టాంతం చెప్పారు ఇది లౌకిక దృష్టాంతం ఇక ధార్మిక దృష్టాంతం ధార్మిక అంటే ధర్మాన్ని అనుష్ఠించే సందర్భం అన్న అభిప్రాయం కాదు మన పూజలు దేవుళ్ళు మతపరమైనటువంటి కర్మకాండ దానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ కూడా ఏకత్వాన్ని గుర్తించలేక బహుత్వం వెంట పరుగులు తీయడం అనేటువంటి ఒక పరిస్థితి మనకు కనపడుతుంది ఈశ్వరుడు ఒక్కడు అని హిందూ సమాజంలో ఇప్పటిదాకా ఒక నిర్ణయానికి ఇంకా సమాజం వచ్చిన ధోరణ దాఖలాలు మనకు కనపడం బ్రహ్మ వేరు విష్ణు వేరు శివుడు వేరు అంటూ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఉపనిషత్తుల్లో తత్వాల్లో భాగవతం ఇత్యాది తాత్విక గ్రంథాల్లో ఉడికే పేర్లే రావని పేర్లు తప్ప తత్వం అని నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా కూడా శివ విష్ణు విభేదాలు అలాగే ఉన్నాయి ఎందుకనో బ్రహ్మదేవుడి గురించి ఎవరూ దెబ్బలండి ఎందుకంటే ఆయన్ని పూజించడం మానేశారు సమస్య తప్పింది అక్కడ ఒక ఇష్యూ ఇష్యూ సాల్వ్ అయింది శివ విష్ణు విభేదాలతోటి పుస్తకాలు కావ్యాలు దేవాలయాలు సంస్థలు ఎంత గలాభం ఉండాలో అంత గలాభం ఉంటుంది భేద దృష్టి కారణంగా అంటే ఎంతసేపటికి భేదాన్ని చూస్తూ ఉండడం అలవాటు శివుడన్నా విష్ణువన్నా తత్వం ఒకటే శివుడు విష్ణువు అనేది నామములు వేరు నామాలకి చెంది రూపములు వేరు కానీ తత్వం ఒక్కటే అని తెలుసుకోవటానికి ఇంకా సమాజం సంసిద్ధం కాలేదు సమాజం మాట అలాంటివి పెట్టండి ధర్మాచార్యులు మతాచార్యులు సాధుసంతులు కూడా ఈ మౌలికమైన సత్యాన్ని తెలుసుకోవటానికి ఇంకా సంసిద్ధంగా లేదనే అనిపిస్తుంది దృష్టి ఎప్పుడు బహుత్వం వైపు పరిగెడుతూ ఉంటుంది ఏకత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా బహుత్వాన్ని పెంచేటువంటి ధోరణి కనపడకుంది ఇప్పుడు లక్ష్మీ లక్ష్మి అంటే లక్ష్మీ వేరు పార్వతి వేరు సరస్వతి వేరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు పోనే పోనీ అక్కడితో ఆగుతున్న మనస్సు ఇప్పుడు ఆ మహాశక్తిని ఈ సకల జగత్తును ప్రకటింపజేసిన మహాశక్తి ఎదిగలదో ఆ మహాశక్తిని ఒక దేవీ రూపంగా ఆరాధించడం వరకు చాలా శోభ ఉన్నది ఆ దేవీ రూపాన్ని మూడు ముక్కలు చేసి పెట్టడం మళ్ళీ వేరెంతో ఉండడం అది అక్కడ మళ్ళీ బహుత్వం వచ్చేసింది నానాత్వం దోషం వచ్చేసింది పోనీ లక్ష్మి అని పోనీ అక్కడతో ఆగచ్చా పోనీ అక్కడితోటైనా ఆగుతుందా ఆగదు మళ్ళీ లక్ష్మి అష్టలక్ష్మి మళ్ళీ ఎనిమిది లక్ష్ములకి ఎనిమిది దేవాలయాలు ఏమిటి ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా ఏమిటి మీరు అష్టలక్ష్మి దేవాలయానికి ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా ఏమిటి మీరు మీకేమైనా అర్థమైందేమో చెప్పండి మీకు మీరు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇన్ని శ్లోకాలు చెప్తారు మీరు మతిపోతుంది ఉన్నమతి కూడా ఉండుతుంది వాళ్ళని అడగకుండా నీకేమైనా అర్థమైందా ఒక లక్ష్మికి ఇంకో లక్ష్మికి తేడా నాకేమో అర్థం కాదా ఉడికే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి హారతూస్తూ ప్రసాదం తీర్థండి ఉండడం ఒకే ఇది సంతాన లక్ష్మి అది గజలక్ష్మి ఇది జయలక్ష్మి ఇది వీరలక్ష్మి అది వరలక్ష్మి అంటాం ఉడితే పేర్లే మారింది తప్ప అంతా ఒకే లక్ష్మి కదా కాబట్టి ఏమంటే అష్టలక్ష్ములు ఖాయమా ఒక లక్ష్మి ఖాయమా ఏది ఖాయం అనుకుంటున్నారు మీరు ఒక లక్ష్మి ఖాయం అంటే మీరు వేదాంత విద్యార్థులయ్యారు అష్టలక్ష్ములు ఖాయం అంటే మీరు ఇంకొకటి ఏదో అవుతారు ఈ విధంగా భేద దృష్టి అన్నది సమాజ జీవనంలో లౌకిక జీవనంలోనూ ఆధ్యాత్మిక సోకాల్డ్ ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా భేద దృష్టి చాలా దృఢంగా ఉంటుంది సాధకులు ఈ భేద దృష్టి బయటపడాలి భేదము అసత్యం భేదం సత్యం కాదు మీకు నేను ఎప్పటికీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతం చెప్తూ ఉంటా ఫ్యాన్ వేరు బల్బులు వేరు బల్బులు వేరు ఫ్యాన్లు వేరు హీటర్లు వేరు కూలర్స్ వేరు టీవీలు వేరు మరొకటి వేరు మరొకటి వేరు ఈ గాడ్జెట్స్ ఎలక్ట్రిసిటీతో నడిచే గాడ్జెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటారు లక్షల రకాల గాడ్జెట్స్ ఉన్నాయి ఒక్కో గాడ్జెట్లో ఎన్ని భేదాలు ఉన్నాయంటారు అనేక రకాల భేదాలు ఒక్కో బల్బుల్లోనే ఎన్నో భేదాలు ఉన్నాయి ఫ్యాన్లోనే ఎన్నో భేదాలు ఉన్నాయి అయితే ఈ గాడ్జెట్స్ ఎన్ని ఉన్నప్పటికీ వీటన్నిటి ఎందు ఒక ఎలక్ట్రిసిటీ గలదు అది అది కఠోరమైన సత్యం చిత్రం ఏంటంటే ఒకచోట వేడి ఇంకొక చోట చల్లదనం వచ్చే సందర్భంలో కూడా ఎలక్ట్రిసిటీలో భేదమే ఉండదు హీటర్ వేరు కూలర్ వేరు కానీ ఎలక్ట్రిసిటీ వేరు కాదు ఒకటే అదేవిధంగా మనుష్యులు తీసుకోండి మనుషులు తీసుకోండి మనుషుల గురించి చెప్పాలంటే మనం ఎన్ని రకాలుగా వేడగొట్టుకుని కూర్చున్నాము భారతీయులు వేరు పాశ్చాత్యులు వేరు భారతీయుల్లో ఉత్తర అవుత్తరాహుల్ అంటే నార్త్ ఇండియన్స్ వేరు దక్షిణాత్యలు వేరు దక్షిణాత్యూలలో మద్రాసీలు వేరు తెలుగు వాళ్ళు వేరు తెలుగు వాళ్ళలో ఆంధ్ర వాళ్ళు వేరు రాయలసీమ వాళ్ళు వేరు వాళ్ళు వేరు త్రిమూర్తులు వేరు ఈ మూడు మళ్ళీ వేరు వేరు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వేరు రాయలసీమ వాళ్ళు వేరు ఆంధ్ర వాళ్ళలో గుంటూరు డిస్టిక్ వాళ్ళు వేరు శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు వేరు దక్షిణాంధ్ర వాళ్ళు వేరు అంటే ఉత్తరాంధ్ర వాళ్ళలోనే బ్రాహ్మణులు వేరు క్షత్రియులు వేరు బ్రాహ్మణుల్లోనే ఆరు వేల నియోగులు వేరు మూడు వేల నియోగులు వేరు పన్నెండు వేల నియోగులు వేరు పురుషులు వేరు స్త్రీలు వేరు పిల్లలు వేరు పెద్దలు వేరు ఈ రకంగా ఒక మానవ జాతిని ఎన్ని ముక్కలు చేయడానికి అవకాశం ఉందో తెలుసుకోవాలనుకుంటే భారతదేశానికి వస్తే సరిపడుతుంది ఎలాగంటే యాపిల్ పండు తీసుకుని హారిగాంటలుగా టక టక టక టా పదహారు ఘాట్లు పెట్టేసి మళ్ళీ ఆ వ్యక్తికల్గా మళ్ళీ టక టక్ టక టకటకా పదహారు ముక్కలు అవుతుంది ఆ యాపిల్ పండు ముప్పై రెండు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది రెండు వందల యాభై ఆరో అంత అవుతుంది గుణకాలం చేయాలి పదహారు పదహారు లక్షల గుర్తు లేదు నాకు మీకేమన్నా గుర్తుంటే చెప్పండి ఎంత రెండు వందల యాభై ఇది కరెక్టే అన్ని ముక్కలు అవుతుంది కాబట్టి ఈ భేద దృష్టి నుంచి మనం బయటపడిపోవాలి తర్వాత అంటే ఇప్పుడు నేను మనుషుల్లో ఎన్ని కేటగిరీలు చెప్పానో అన్ని రకాల మనుషుల ఎందు కూడా అంటే మానవ మాతృనియందు వాడు భారతీయుడు కానీ విదేశీయుడు కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ కులం కానీ ఆ కులం కానీ ఏ వర్గం కానీ ఏ ప్రాంతం కానీ మానవ మాతృనియందు సకల మానవుల ఎందు ఒకే చైతన్యము కలదు అసలు మీరు ఒక గమనించండి వైద్యశాస్త్రం అనేది ఎందుకు ఉందో తెలిసినా సైన్స్ అది ఆ సైన్స్ ప్రకారం మీకు వైద్యాలు చేస్తూ ఉంటారు అది ఎందుకు ఉందో తెలిసినా మానవులందరూ ఎందు ఒకే ప్రాణశక్తి ఉండబట్టే వైద్యం అనేది ఒకటి ఉన్నది మీలో ప్రాణశక్తి వేరు నాలో ప్రాణశక్తి వేరు అయితే వైద్యశాస్త్రం ఉండదు వైద్యశాస్త్రమే ఉండదు మనందరం పీల్చే గాలి ఒక్కటి కాబట్టే మీరు హాస్పిటల్కి వెళ్ళగానే గాలి పీల్చడానికి కష్టపడుతూ ఉంటే వాడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి నోటికి గాలి పిలిచి ఏర్పాటు చేస్తారు అలా ఎందుకు పెట్టుకోగలిగాడు ఆక్సిజన్ సిలిండర్ ఎందుకు పెట్టుకోగలిగాడు బికాజ్ మన అందరం ఒకే ఆక్సిజన్ ని పీలుస్తున్నాం కాబట్టి అలా పెట్టుకోగలిగాడు ఆ సైన్స్ ఎందుకు వచ్చింది మన అందరం ఒకే గాలి పీలుస్తున్నాం కాబట్టి ఆ సైన్స్ వచ్చింది మనం ఎక్కడికైనా ఊరు వెళ్తే తాగడానికి మంచి నీటిస్తారు ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నారు ఎందుకు ఇవ్వగలుగుతున్నారంటే అందరం ఒకే నీరుకి రాగుతున్నాం కాబట్టి వాళ్ళు అలా ఇవ్వగలుగుతున్నారు మీరు కలకత్తా వెళ్తే భోజనం చేయడానికి హోటల్ ఉంటుంది ఎందుకని అందరము ఒకే ఆహారాన్ని తినగలుగుతున్నాం కాబట్టి హోటల్ అనేది ఒకటి ఉంది కాబట్టి అసలు ఆ వ్యవస్థ ఉండేది కాదు అంటే ఒకే తిండి తిని ఒకే నీరు త్రాగి ఒకే గాలి పీల్చి ఒకే ప్రాణశక్తిని కలిగి ఉండి ఒకే చైతన్యం ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉన్న మానవులు అనేకులైనా ఇవన్నీ ఒక్కటే ఏది అనేకమో అది నామరూపములు మా మానస కల్ చేత ప్రాజెక్టు చేయబడినవి అంటే కల్పితములు అయథార్థములు ఆ అనేకమునందు ప్రకాశిస్తూ ఉండే ఒకటి ఏది కలదో అది సత్యము ఆ సత్యమునకే దేవుడు అని పేరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దేవుడు ఒకటా అనేకమా ఒకటి బంగారము దేవుడు ఒకటా అనేకమా ఒకటి బంగారము దేవుళ్ళు ముగ్గురు ఉంటారా ఐదు ఉంటుందా పది మంది ఉంటారండి బంగారము దేవుళ్ళు ఒక్కటే ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ బంగారం దేవుడు వేరుగా ఉంటాడా మన ఇండియా బంగారం దేవుళ్ళు ఉంటాడా ఒకటే దుబాయ్లో బంగారపు దేవుడు ఇండియా బంగారపు ఒకటేనా వేరు వేరా అవిభక్తం విభక్తేషు విభక్తమివచ స్థితం సో అవిభక్తంచ భూతేషు తర్వాత ఇంకా అక్కడితో అవలేదు మానవులందరిలో ఒకే చైతన్యం ఒకే ప్రాణం ఉండడమే కాదు మీరు ఆలోచించండి రెండు చెట్లు పెరుగుతున్నాయి పక్కపక్కన అడవిలో ఈ చెట్టులో ఉండే ప్రాణశక్తి ఆ చెట్టులో ఉండే ప్రాణశక్తి ఒకటే అనిపిస్తోందా మీకు ఒకటే ప్రాణశక్తి చెట్లు పెరుగుతున్నాయి పక్షులు పశువులు సంచరిస్తున్నాయి అడవిలో ఆ పశువులలో ఉండే ప్రాణశక్తి చెట్లలో ఉండే ప్రాణశక్తి ఒకటేనంటారా వేరు వేరు అంటారా ఒకటే ఒకటే ఆ పశువులు ఆకుల్ని అలములను గడ్డిని తిని బతుకుతాయి పశువులు రెండింటిలో ఒకే ప్రాణశక్తి ఉన్నది అంచేతనే ఆకుల పశుపక్ష్యాదులకు మనుష్యులకు ఆహారం ఎందుకవుతున్నాయంటే వాటిలో ఉన్న ప్రాణశక్తి వీటిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే తర్వాత చెట్లలో ఉండే ప్రాణశక్తి పశువులలో ఉండే ప్రాణశక్తి పైన పక్షులు ఎగురుతూ వాటిలో ఉండే ప్రాణశక్తి చుట్టూ మనుష్యులు సంచారం చేస్తూ ఉంటారు వాళ్ళలో ఉండే ప్రాణశక్తి ఒకే ఒక ప్రాణశక్తి భేదమే లేదు అన్నిటి ఎందు ఒకే లైఫ్ కలదు ఆ ప్రాణమే దేవుడు ఆ దేవుడికే ఉపనిషత్తులలో హిరణ్య గర్భుడు అని పేరు ఆ దేవుడికే సో ఆ ప్రాణశక్తి ప్రాణస్వరూపు ప్రాణము బ్యాక్టీరియం దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద డైనోసార్స్ మొదలైన మహాప్రాణుల వరకు ప్రాణుల సైజెస్ డిఫరెంట్ ఉండొచ్చు వాటి యొక్క స్థితిగతులు వేర్వేరుగా ఉండొచ్చు అన్ని ప్రాణులలో ఒకే ప్రాణశక్తి కలదు ఒకే చైతన్య శక్తి కలదు ప్రాణశక్తి కంటే కూడా మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ చిశక్తి అంటారు ఒకే చైతన్యము కలదు తెలివి ఎరుక ఒకే తెలివి గలదు దేహములు వేరు కానీ దేహములన్నింటి వ్యాపించి ఉన్న చైతన్యము ఒక్కటి అవిభక్తంచే భూతేషు భూతేషు అంటే ప్రాణుల ఎందు ప్రాణులు అనేకము కానీ ప్రాణులలో మీకు విభక్తి అంటే విడివిడివిడిగా ఉండడం కనపడుతూ ఈ ప్రాణులన్నింటి ఎందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ వెలుగు అన్నట్టుగా ఈ ప్రాణులన్నిటి ఎందు ఒకే గలదు ఆ చైతన్యానికే ఈశ్వరుడు అని పేరు సో పాలు పాలన్నింటి ఎందు ఒకే తీయదనము కలదు నీళ్ళు ఎన్ని రకాల నీళ్లున్నా నీళ్ళన్నింటి ఎందు ఒకే తడి కలదు ఇప్పుడు హైదరాబాద్లో నీళ్లలోను విజయవాడ నీళ్లలోను మద్రాసు నీళ్లలోను తడి ఒకటే ఉంటుందా వేరువేరుగా ఉంటుందా ఒకటే ఉంటుందా సో అదేవిధంగా సకల ప్రాణుల ఒకే పరమాత్మ గలడు ఇప్పుడు వేలాది కడవలలో నీళ్లు పోసిపెట్టినట్లయితే వాటన్నిటి ఎందు ప్రతిఫలించే సూర్యుడు ఒక్కడే అదేవిధంగా ఇంతమంది మానవుల హృదయములలో ప్రతిఫలిస్తూ ఉండే పరమే పరమాత్మ ఒక్కడే తర్వాత మీకు సముద్రం ఎక్కడున్నా ఉప్పు ఒక్కటివే విశాఖపట్నం సముద్రంలో ఉన్న ఉప్పు కలకత్తా సముద్రంలోని ఉప్పు బాంబే సముద్రంలోని ఉప్పు న్యూయార్క్ సముద్రంలోని ఉప్పు ఒక్కటి అట్లాంటిక్ అయినా పసిఫిక్ అయినా ఉప్పు ఒక్కటి సకల ప్రాణుల ఒకే పరమాత్మ గలడు సముద్రాల సముద్రమున్న సముద్రం ఒక్కటివే మనం ఒకే సముద్రానికి చైనా పక్కన ఉన్నప్పుడు చైనా సీ అని ఇండియా పక్కన ఉన్నప్పుడు ఇండియన్ ఓషన్ అని అరేబియా పక్కన ఉన్నప్పుడు అరేబియన్ ఓషన్ అని బెంగాల్ పక్కన ఉన్నప్పుడు బే ఆఫ్ బెంగాల్ అని ఈ విధంగా ఒకే సముద్రానికి మనం ఇన్ని పేర్లు పెట్టుకుంటాం సముద్రం ఒక్కటే అలలు అనేకం ఒకప్పుడు అలలు సింపుల్గా చిన్నవిగా ఉంటాయి విశాఖపట్నంలో అలలు చిన్నవిగా ఉంటాయి అదే బాంబేలో అలలు అయితే కొంచెం పెద్దవిగా ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి అలలు అనేకం కానీ ఈ అలలనన్నిటినీ నీటితో నింపి వాటిని నిలబెడుతూ వాటికి మనుగడలు ఇచ్చే నీరు సముద్రము కాబట్టి సూర్యకాంతి పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం ఒక్కటే ఉంటుంది సూర్యకాంతి ఒక్కటే ఉంటుంది ప్రొద్దుట సూర్యకాంతి వేరు మధ్యాహ్నం కాంతి వేరు సాయంకాలం కాంతి వేరు కాదు ఒకటే కాంతి ఒకటే వెలుగు అదేవిధంగా బ్రహ్మ వేరు విష్ణువు వేరు శివుడు వేరు ఏమీ కాదు ఒకే పరమాత్మకి అన్ని పేర్లు మీరు ఎన్ని పేర్లతోటి పిలిచినా ఎన్ని రూపాలుగా ఆరాధించినా పరమాత్మ తత్వము ఒక్కటియే సో నిజానికి మీకు ఈ బ్యాలన్స్ షీట్ పుస్తకం ఇవి వ్యాపారస్తులు బ్యాలన్స్ షీట్ తయారు చేస్తారు అంటే ఏమిటి ఆ రోజు క్రయములు విక్రయములు అన్నింటినీ యాడ్ చేసేసి డెబిట్లు క్రెడిట్లు అన్ని సెటిల్ చేసేసి ఫైనల్గా ఒక అంకే వస్తుంది ఫైనల్ ఫిగర్ సెటిల్ అవుతుంది ఈరోజు లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత మనకి పదివేల రూపాయల లాభం మిగిలింది అనేదో ఒక అంకె తేలుతుంది ఒకసారి ఆ ఫైనల్ అకౌంట్ సెటిల్ అయిపోయిన తర్వాత అంటే కూడికలు తీసివేతలు క్రెడిట్లు డెబిట్లు అన్నింటినీ ట్యాలీ చేసేసి ఫైనల్ అకౌంట్ ఒకసారి సెటిల్ చేసేసిన తర్వాత ఇక ఈ ఇంటర్నల్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా ఇంత ఇక్కడ ఈ పెట్టే క్యాష్ ఎంత అయింది చెక్ ఖర్చు ఎంత అయింది ఆ ఖర్చు ఎంత అయింది ఈ వివరములకు ఇంటికి ఇంపార్టెన్స్ ఉండదు అవన్నీ కూడా ఆ ఫైనల్ అకౌంట్లో కలిసిపోతాయి ఫైనల్ అకౌంట్ ఒక్కటే మిగిలి ఉంటుంది అదేవిధంగా మానవులు మానవుల్లో కులాలు వర్గాలు వర్ణాలు ప్రాంతాలు మతాలు ఇలాగే ఎన్ని భేదాలు ఉన్నా పశు పక్ష్యాదులు చెట్టుచామలు ఇత్యాది భేదములు ప్రాణులలో ఎన్ని ఉన్నా వీటన్నింటినీ ఒకే చైతన్యము ఒకే పరమాత్మ గలదు అని మీరు ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే మీరు దర్శించేసినారో ఆ ఏకత్వమే ఖాయం అదే ప్రముఖంగా విధులు ఉంటుంది అదే ప్రధానమైనది ఉంటుంది ఇక ఆ ఏకత్వము వివిధ ప్రాణులలో ప్రకాశిస్తూ ఉన్న ఆ ప్రాణుల ఉండే వైవిధ్యం వైవిధ్యం అంటే వెరైటీ అనేకత్వం ఇక ప్రధానం కాదు ఇంకా వివరాలు ప్రధానం కాదు అవి ముఖ్యం కాదు ఒకసారి అకౌంట్ ట్యాలీ అయిపోయిన తర్వాత ఇంకా వివరాలు ముఖ్యం కాదు అలాగే మనకు కూడా సకల ప్రాణుల పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని నిర్ధారితమైపోయిన తర్వాత ఇంకా ప్రాణులలో ఉండే భేద దృష్టి భేదములు అవి మనకి ముఖ్యం కాదు వాటి మీద ఇంకా మనస్సు ప్రసరించదు ఆ దృష్టి ఏకత్వ దృష్టి యొక్క మహిమ అట్టిది కాబట్టి ఆభరణములన్నిటి ఎందు ఒకే బంగారం ఉన్నట్టుగా అల్లలన్నిటి ఎందు ఒకే నీరు ఉన్నట్టుగా గ్యాడ్జెట్స్ అన్నింటి ఎందు ఒకే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా అనేక దృష్టాంతాలు అనుకున్నాము సకల ప్రాణుల ఒకే పరమాత్మ గలడు అవిభక్తంచ భూపేషు అయితే ఒకే పరమాత్మ ఇన్ని ప్రాణులలో ప్రకటమైన సందర్భంలో ఆ పరమాత్మ అనేక ముక్కలైపోయి ప్రకటమయ్యేడేమో ఎందుకంటే ఈ ప్రాణులన్నీ వేర్వేరుగా కనపడుతున్నాయి కనుక బహుశా ఆత్మ పరమాత్మ చైతన్యము కోట్లాది ముక్కలు ముక్కలైపోయి ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క ముక్క కింద ఎందుకంటే మరి ఇవన్నీ విడివిడిగా కనపడుతున్నాయి కదా అని ఎవళ్ళైనా అనుకుంటే అది తప్పు విభక్తమివచస్థితం ఒకే పరమాత్మ చైతన్యము వేర్వేరు ప్రాణులలో వేర్వేరుగా ఉన్నదా అన్నట్లు కనపడుతోంది అన్నట్లు ఉన్నది విభక్తం ఇవ స్థితం విభక్తం స్థితం అని అనలేదు ఇక్కడే అద్వైతం ద్వైతం విభక్తం స్థితం ఇప్పుడు చెరువులో ఊళ్ళలో పూర్వం వాళ్ళు చెరువు నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళు చెరువులో నీరు ఉన్నది ఒక్కటిగా ఉన్నది వంద మంది పల్లె మళ్ళీ పడతులు వచ్చి వంద వంద బిందెల నుండా నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ నీళ్లు ఎవరి నీళ్లు ఏ బిందులో నీళ్లు ఆ బిందులో వేరు వేరుగా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నది నీరు ఉండడం ప్రారంభంలో ఒక్కటే ఉన్నప్పటికీ వంద మంది బిందెలు పట్టుకుని వెళ్ళిపోయేప్పటికీ ఎవరి నీళ్లు వాళ్ళవి వేరు ఆ బిందులో నీరు వేరు ఈ బిందులో నీళ్లు వేరు అలా విడిపోతుంది అలాగే పరమాత్మ కూడా సకల ప్రాణల ముక్కల ముక్కల ముక్కల విడిపోయి ఉన్నాడా ఎస్ అంటే ద్వైతం లో అంటే అద్వైతం ఇక్కడ మూడు రకాలుగా మనం దీంట్లో ద్వైతం అంటే రెండండి కాదు ద్వైతం అంటే అనేకం రెండుతో ప్రారంభమైతే ఇంకా అనేకం అవుతుంది అది దాని వన్ అని మీరు అంటే టూ ప్లస్ అవుతుంది త్రీ ప్లస్ అవుతుంది అలా పోతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇది ద్వైతమా అద్వైతమా దీనికోసం ఏ ఆచార్యులు ఎలా చెప్పారు ఏ ధర్మాధికారులు పీఠాధికారులు ఎలా చెప్పారు అన్నది ముఖ్యం కాదు మీరు అలా ఆలోచించకూడదు మీ స్వతంత్రంగా మీరు ఆలోచించాలి మీరు ఇండిపెండెంట్గా మీ ఆలోచనను ఉపయోగించి మీరు ఆలోచించి తేల్చుకోవాలి అబ్బాయి మాకేం చార్ కదండి మేము అజ్ఞానంలో ఉండి అయోధ్యలో ఉండి మేమే ఆలోచిస్తాం మీరే చెప్పండి అనే ధోరణి తప్పుది అలా ఉండకూడదు అలా ఉంటే అలాగే ఉండిపోతారు అవును మీరు అందరూ అజ్ఞానంగా అయోధ్యమే నేను చెప్పినట్టు చెప్తాను తలకాయ తలకాయ ఉంపు బూడు బసవన్నలాగా తలకాయ ఉంపుతూ ఉండండి అంటే అది నాకు పబ్బం గడుస్తూ ఉంటుంది కానీ తక్కువది అలా నేను అనకూడదు అలా మీరు అనుకోకూడదు మీరు స్వతంత్రంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత కలదు నేను మీకు మూడు అంశాలను మీ ముందు పెడుతున్నాను ఒకే పరమాత్మ ముక్కలు ముక్కలైపోయి వేరు వేరు ప్రాణులలో గీత చెప్తుందా లేకపోతే ముక్కలు ముక్కలు కాకుండా అఖండంగా ఉంటూనే ఒకే పరమాత్మ సకల ప్రాణులలో ఉన్నాడని చెప్తుందా గీత అది మీరు తేల్చుకోవాలి నేను చెప్పడం కాదు మీరు తేల్చుకోవాలి ఆ శ్లోకం చూసుకోవాలని అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం సకల ప్రాణుల ఎందు ఖండితము కాకుండా ఉన్నాడు పరమాత్మ కానీ విడివి విడివిడిగా ఉన్నాడా అన్నట్లు ఉన్నాడు అని కనపడుతుంది దాన్ని బట్టి మీకు ఇప్పుడు గీత అద్వైతానికి చెప్పిందా ద్వైతానికి చెప్పిందా అదొకటి మీరే నిర్ణయించుకోవాలి నేను చెప్పడం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరందరూ కొందో గొప్ప సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో మీరు సరిగ్గా జాగ్రత్తగా చూడగలిగితే మీకు టీవీలో కూడా ఎంతసేపు ఉరగాయలు పప్పు ఉప్పు ఇలాంటి ప్రోగ్రాం చూస్తూ కూర్చుంటే విజ్ఞానం ఉండదు ఏముండదు కానీ మంచి సైన్స్ ప్రోగ్రాములు వస్తూ ఉంటాయి చూస్తే కొద్దిపాటి సైన్స్ మీకు తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది గృహిణులకి కూడా కొద్దిపాటి సైన్స్ తెలుస్తూ ఉంటుంది ఆధునిక కాలంలో మీకు సైన్స్ దృష్ట్యా చూసినట్లయితే తత్వము ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు అనిపిస్తుందా విడిపోయి ఉన్నట్టు అనిపిస్తుందా అనేక దృష్టాంతాలు మనం అనుకున్నాం సైన్స్ దృష్ట్యా చూసినా కూడా తత్వము ఒక్కటి అని మనకు తెలుస్తూ అంటే ఫైనల్ ట్రూత్ ఒక్కటి అని తెలుస్తూ సైన్స్ దృష్ట్యా కూడా అదే ఇక అక్కడికి శృతి అయిపోయింది అదే శాస్త్రం అయిపోయింది సైన్స్ కూడా అయిపోయింది ఇక మీ బుద్ధి ఉపయోగించాలి మూడవది మీ బుద్ధి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకే బంగారం అనిపిస్తుందా వేర్వేరు ఆభరణాలు కరెక్టా అది మీరు ఆలోచించి తేల్చుకోవాలి మీ వివేకాన్ని ఉపయోగించి మీరు నిశ్చయం చేసుకోవాలి మీరు నిశ్చయం అలా మూడు రకాలుగా సైన్స్ ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది మనము ఓపెన్ మైండ్తో స్వతంత్రంగా ఆలోచిస్తే ఏది మనకి సత్యము అనిపిస్తోంది ఈ శృతి స్మృతి న్యాయము అంటూ ఉంటారు శంకర్లు మూడు విధ మూడు రకాలుగా మీరు ఆ సత్యాన్ని అన్వేషించి మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అలా ఎవరికి వారు సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి ఎవరిలో సత్యాన్ని తయారు చేసి చేతిలో వేస్తారు ఉగాది నాడు పచ్చని చేసి చేతిలో వేస్తారు నోట్లో వేసుకుంటే మనం పనైపోయిందన్నట్టు అలా ఏం ఉండదు ఉగాది పచ్చలేమీ కాదు ఆత్మతత్వము ఉంటాయి ఎవరికి వారు శృతి స్మృతి న్యాయములతో వాటి సహకారంతో ఆ సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకున్న సందర్భంలో మనకి ఇది స్పష్టమవుతుంది ఏమనంటే సకల ప్రాణుల ఎందు ఉన్న పరమాత్మ చైతన్యము ఒక్కటియే విడిపోలేదు ఖండితము కాలేదు కానీ స్థూల దృష్టితో చూసినట్లయితే ఖండితము అయినట్లుగా అనిపిస్తుంది అది తప్పది ఖండితము ఖండితము కాలేదు ఖండితమా అన్నట్లు ఉన్నది అంటే వాస్తవం ఏమిటి ఖండితము కాలేదు అది ఒక సత్యం దాన్ని మనం ఈ శ్లోకంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు అద్వైతం సత్యమా ద్వైతం సత్యమాని ఈ ఈ వాదములలో ఏమీ తెలియదు మీరు ఈ మూడు ప్రిన్సిపుల్స్ని అప్లై చేసుకుని మీరే నీ అంతటా మీరే తెలుసుకుని ఒక నిశ్చయానికి మీరే రావాల్సి ఉందండి అవిభక్తం చ భూతేజు విభక్తమివచ స్థితం సో ఆ వాక్యాన్ని మనం భాష్యకారులు ఏమంటారో చూద్దాము అవిభక్త ప్రతిదేహం వ్యోమవత్ అది ఆయన శంకరులు ఇంకో దృష్టాంతం ఇచ్చారు చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతం ఇప్పుడు ఇక్కడ మనం వంద మంది కూర్చున్నాం మన అందరిలో దీ పెద్ద పక్క శాస్త్రమేం కాదు పెద్ద శాస్త్రీయమైన విచారం కూడా ఏం కాదు చాలా సరళమైన విషయమే మన అందరిలో ఆకాశము ఆకాశం అంటే స్పేస్ మన ఉంటుంది కొత్తలో స్పేస్ ఉంటుంది అందులో ఇప్పుడు సాయంకాలం డిన్నర్ టైంకి ఇంకెంతో దూరం లేదు కాబట్టి మనం మధ్యాహ్నం తిన్న ఆహారం కొద్దిగా డైజెస్ట్ అయిపోయి పొట్ట ఖాళీగా ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉందంటే ఆకాశం ఉంది అని అర్థం ఆకాశానికి మరో పేరు ఖాళీ సంస్కృతంలో ఆకాశం అనగా అవకాశం అనకే ఆకాశం పేరు అవకాశం అంటే ఏమిటి ఖాళీ కుర్చీ ఖాళీగా ఉందా అర్థం ఏంటి ఆ కుర్చీ ఆకాశంలో ఇంకా ఎవరు చతికిలబడలేదు అని వచ్చే ఒళ్ళో దగ్గర పడ్డారనుకోండి దాంట్లో ఇప్పుడు కుర్చీ ఆకాశం ఖాళీగా ఉందా లేదు కాబట్టి ఆకాశము అంటే ఖాళీ ఇప్పుడు మీరు ఆలోచించండి మన అందరి ఉదరములలో ఖాళీ ఉంది కదా ఇప్పుడు లేకపోతే మీరు మైసూరు బజ్జీ ఏదైనా తినొచ్చారా లేదు కదా మైసూరు బజ్జీ తినకండి సుమారు ఆయిల్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఖీగా ఉంది కదా మనందరి ఉదరములు ఖాళీగా ఉన్నాయి అని అనుకున్నారు ఇప్పుడు మనందరి ఉదరములలో ఉన్న ఖాళీలు అవన్నీ ఒకే ఆకాశం అంటారా వేరు ఒకే ఆకాశం వెరీ సింపుల్ ఒకే ఆకాశం ఇప్పుడు నేను ఆకాశంలో కూర్చున్నా కదా కృషి ఖాళీగా ఉంది కదా వచ్చేప్పటికీ నేను ఆకాశంలో కూర్చున్నా మీరందరూ ఆకాశాలలో కూర్చున్నారు ఇప్పుడు మనందరినీ కలిగి ఉన్న ఈ ఆకాశంలో అనేకమా ఒకట ఒకటి అది కూడా అనేకమైన మీరంటే మీకందరికీ ఒక పెద్ద దండం పెట్టి నేను పుస్తకం మూసేసి అలా వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా దృష్టాంతం లేకుండా అయిపోతుంది శంకరులు ఏమంటున్నారంటే నాయన ఆకాశ దృష్టాంతం నువ్వు మనస్సులో పెట్టుకో యో అవ్వత్ వేదాంతుల్లో నిధ్యాసనంలో నిరుధ్యాసనం అని అంటే ధ్యానమునే ధ్యానమే ధ్యానం అంటే ఇంకా అసమానం దేవుడో ఏదో అనుకుంటారేమోనని నిధుధ్యాసనము అని వేరే పెట్టి పేరు పెట్టారు మీరు ఇంకా ధ్యానం అంటే కృష్ణుడు రాముడు ఏదో రూపం అదే ధ్యానం కాదుగా ఇంకా ధ్యానం అంటే అదేనా అలాగా అలాగే లోకంలో ధ్యానం అని ఉంటుంది పుస్తకం ధ్యానం అని ఆ కిందో శ్లోకం ఉంటుంది ఆ ధ్యానం శ్లోకం ఉంటుంది ఆ శ్లోకానికి ఏదో అర్థం ఆ శ్లోకం చదివేవాడికి ఆ ధ్యానం చేసేవాడికి తెలియకపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు సో ఏదో అర్థం ఉంటుంది ఇప్పుడు ఆ దాని అభిప్రాయం ఏంటంటే ఆ మంత్రాన్ని చెప్పించేప్పుడు ఆ శ్లోకంలో చెప్పినటువంటి రూపాన్ని వీడు ధ్యానం చేయాలి అని తాత్పర్యం అయితే అది అది ఒక రకమైన ధ్యానం మరి ధ్యానం అంటే అది ఒక్కటేనా అది ఒక్కటే కాదు కదా ఇంకా ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి ముఖ్యంగా వేదాంతుల ధ్యానము రూప ధ్యానం ఉండదు వేదాంతులు వీళ్ళు వేదాంతి నోరు విప్పితే రూపం సత్యం కాదు సత్యం కాదు అంటూ ఉంటాడు వేదాంతి నోరు విప్పగానే చెప్పే మాట ఏమిటంటే రూపము కల్పితము రూపము పరిచ్ఛిన్నము కనుక వినాశి కల్పితము అని అసలు వేదాంతి మొదలెక్తేనే అక్కడ వాడిని కొట్టుకున్న నువ్వు రూపధ్యానం చేయమంటే వాడు ఏం రూపధ్యానం చేస్తాడు కాబట్టి వేదాంతులు రూపధ్యానానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు ఔపనిషదాహయం అంట మేము ఔపనిషదులమయ్యా మేము ఉపనిషత్తుల వాళ్ళం అంటే మా దేవ మా దేవుడు రూపంలోని దేవుడు మా దేవుడు నామరూపాలకు అతీతుడైన దేవుడు మా దేవుడు మేము అలాంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తూ ఉంటాం వీళ్ళు వేదాంతలు ఈ వేదాంతలు చేసే ధ్యానంలో ఆత్మధ్యానం అధికంగా ఉంటుంది దానిపైనే నిదిధ్యాసనము ఈ నిధిధ్యాసనంలో ఆకాశ ధ్యానము ఒకటి కదా ఆకాశాన్ని ధ్యానం చేస్తుంది అంటే ఆకాశాన్ని భావన చేయటమే ధ్యానము చేయుట అంటే భావించుట ఆకాశమును భావన చేయుటే మీరు అలా ఆకాశాన్ని భావన చేస్తూ ఉండడం ఎలాగండి ఆకాశాన్ని భావన చేయడం అని నేను ఇంకేం చెప్తాను నేను ఏం చెప్పగలుగుతాను ఎలాగని మంచినీళ్ళు తాగడం ఎలాగని అంటే ఏం చెప్తాను తాగితే తెలుస్తుంది అలాగే నడవడం ఎలాగాని పిల్లవాడు అడిగాడు ఏం చెప్తారు మీరు నడవడం ఎలాగా రెండేళ్ళ పిల్లవాడిని నడిపిద్దామని నడవరా అంటే వాడు నడవడం ఎలాగాని అడిగాడు అనుకోండి ఇప్పుడు ఏం చెప్తారు మీ సమాధానం హ్యాండ్ డాగ్ పిల్లవాడు పాపం నడిచేందుకు ప్రయత్నం చేస్తాడు పిల్లవాడిని నడిపించదా తల్లి నడిపించే ప్రయత్నం నాన్న నిలబడరా నిలబెట్టి అడుగు వేయరా అని అడుగు వేసే ప్రయత్నం చేసుకుంది వాడిని అక్కడ నిలబెట్టి మూడు అడుగు మూడు అడుగులు దూరం వెనక్కి జరిగి నాన్న రా దగ్గరికి రా అని ప్రయత్నం చేసుకుంది వాడు అడుగు వేస్తాడు వాడు అడుగు వేయడం మానేసి నడవడం ఎలాగా అని తల్లి అమలు ఏం చేసుకుంటా దగ్గర సో అలాగే ఆకాశాన్ని ధ్యానం చేయడం ఎలాగా అని అడగకూడదు చేసేయటమే డూఇట్ జస్ట్ డూ ఇట్ డోంట్ ఆస్క్ హౌ జస్ట్ డూ ఇట్ అలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగారని నా కాదు నా అభిప్రాయం ఏమిటంటే అలాంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంటుంది మనస్సు మీరు ఏదైనా ఒక పని దానికి అప్పచెప్తే ఆ పని నుంచి పారిపోయే ఉపాయాన్ని ఆలోచిస్తుంది మనస్సు ఆకాశ ధ్యానం చెయ్యి పారిపోయే ఉపాయం ఏమిటి ఎలాగా అనేస్తే ఇంక ధ్యానం చేయక్కర్లేదు అది ఎలాగా అని చర్చ చేస్తూ కూర్చోవచ్చు ఓ అరగంట సేపు చర్చ చేసిన తర్వాత నా దారిని నేను మీ దారిని మీరు వెళ్తారు ధ్యానం లేదు ఏమీ లేదు మనస్సు అలా పనిచేస్తుంది కాబట్టి మీరు మనస్సు ప్లే చేసే ట్రిక్కి మీరు లొంగిపోవద్దు కాబట్టి ఆ ప్రశ్నను పక్కన పెట్టేసి మీరు చేసేయండి అంటే చేసేస్తే మీకే అర్థమైపోతుంది ఆకాశాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే మీకు ఆ ఏకత్వం అనుభవానికి వస్తుంది మనస్సు ముందు సంకల్పాలన్నీ కూడా చల్లారుతాయి క్షమస్థితిలోకి శాంత స్థితిలోకి వెళ్ళిపోతుంది మనస్సు ఆకాశం ధ్యానం చేసి మనస్సు నిశ్చలంగా ఆకాశము వలె అయిపోతుంది మనస్సు చల్లాటిది మనస్సు దేనిని ధ్యానం చేస్తే అది అయిపోతుంది డబ్బును ధ్యానం చేస్తే డబ్బు అయి భోగాలను ధ్యానం చేస్తే భోగాలే అవుతుంది మనస్సు యొక్క లక్షణం ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఆకాశం అంటే ఏమిటి భేదాలు ఏముండవు చలనమే ఉండదు నామరూపాలు ఉండవు ఆకాశంలో నామరూపాలే ఉంటాయి ఏముండవు అలాగా నిర్మలంగా ఆకాశము వలే నిశ్చలంగా మనస్సు కాబట్టి ఆకాశం అనేది చాలా ప్రియమైన దృష్టాంతము ధ్యేయము కూడా పాఠం చెప్పేప్పుడు దృష్టాంతము ధ్యానం చేసే సమయం ధ్యాసన సందర్భంలో ఆకాశము ధ్యేయము అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా భాష్యాన్ని కేవలము అకాడమిక్గా కాకుండా తత్వానుభూతి దృష్టితోటి భాష్యాన్ని అధ్యయనం చేయాలి ఆయన వ్యోమవత్ అని ఒక దృష్టాంతం చెప్పడమే కాదు దాని ప్రయోజనం నీవు వ్యోమను ఆకాశమును నీవు ధ్యానము చేయుము వ్యోమ అనే పదం అంటారు ఆకాశవత్ నాన్న చోట అంటారు వ్యోమ అంటారు ఎందుకంటే ఈ వ్యోమ అనే పదం వైదిక పదం అని వేదంలో ఏం చెప్పారంటే రుచో అక్షరే పరమే వ్యోమన్ అని ఒక మంత్రం ఒకటి ఉన్నది రుచ ఈ ఋక్కులన్నీ ఎక్కడున్నాయి ఋక్కులు అంటే వేదం మీరు వేదాధ్యయనం చేశారు వేద మంత్రాలన్నీ ఉన్నాయి ఎక్కడున్నాయి వేద మంత్రాలు అన్నీ అంటే లోపల ఓ ఆకాశం ఉన్నది లోపల హృదయాకాశం ఇవి పరమాకాశం వ్యోమ అంటే ఆకాశం వ్యోమన్ అంటే వ్యోమి అని అర్థం విభక్తి లోపించింది పరమే వ్యోగుని లోపల ఉండే పరమాకాశంలో ఉన్నాయి పరమాకాశం అంటే ఏమిటి పైన ఉన్న భూతాకాశం కంటే సూక్ష్మమైనది లోపల ఉండే చిత్తాకాశం చిత్తాకాశము కంటే కూడా సూక్ష్మమైనది అత్యంత సూక్ష్మము అంతిమము ఇంకా దానికంటే వేరే సూక్ష్మం మరొకటి లేదు అది ఏ ఆ చిదాకాశమునకే పరమే వ్యోగుని ఆ చిదాకాశమునందు ఈ రుక్కులన్నీ ఉన్నాయి ఈ వేదమంత్రములన్నీ ఉన్నాయి అక్కడి నుంచి పుడుతున్నాయి ఆ చిదాకాశమునకు వినాశము లేదు అక్షరే ఈ దేహము మనస్సు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి నశిస్తాయి కానీ చిదాకాశము ఎన్నడూ నశించదు అదే పరమాత్మ ఈ రుక్కులన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి రుక్కుల్ని మీరు వల్లిస్త రుక్కు అంటే మంత్రాలు మంత్రాలని మీరు పఠిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఆలోచించండి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి ఆ పరమాకాశం నుంచి వస్తున్నాయి కాబట్టి మంత్రాన్ని చెప్పేవాడు ఆ మంత్రము ఎక్కడ ఆవిష్కృతమవుతోంది ఎక్కడ ఆవిర్భవిస్తోంది వాడు కనుక ధ్యానం చేసినట్లయితే వాడి హృదయంలో ఉండే ఆ చిరాకాశంలో వాడు విలీనమై ఉంటాడు కాబట్టి వ్యోమం అనే శబ్దము చాలా ధ్యానమునకు చాలా ప్రధానమైన శబ్దం కాబట్టి వ్యోమవత్ ఆకాశమే మీకు దృష్టాంతం ఆకాశము అది అనేకములుగా భాషించిన అంటే మఠాకాశము ఘటాకాశము పటాకాశము ఇత్యాదిగా మహాకాశము ఇత్యాదిగా అనేకములుగా భాషించినప్పటికీ ఆకాశము ఎలా అయితే ఒక్కటి అయి ఉన్నదో అదేవిధంగా ఈ పరమాత్మ సకల ప్రాణుల ముందు ఏకరూపముగా ఒకే చైతన్యము చైతన్యమై ఉన్నాడు